గణపతి కవీరామస్తేష్టరా బ్రహ్మణా బ్రహ్మణా బోద సాగన్ శ్రీమహాయ నమ సదాశిసమారం శంకరాచార్యుజుమాన్ అస్మాచార్య పందే గురు పరంపరానువాచ లో ప్రారంభంలో అర్జునుడు కృష్ణ అడగటం దాని శ్రీ శ్రీకృష్ణుని సమాధాన చెప్పటం నీ ఉదాహరణకి మూడో అధ్యాయం కాలం మూడో అలాగే ఉంది నాలుగో అధ్యాయం కారం మేము కూడా అలాగే ఉంది అయినా అంటే కానీ ఆరో అధ్యాయం దగ్గరికి వచ్చేప్పటికీ ప్రశ్న అడగకుండానే ఆయన చెప్తున్నాను అలా కూడా ఉంటుంది ఒకప్పుడు ప్రశ్న అడిగితే క్లారిటీ సమాధానంగా చెప్తారు ఒకప్పుడు ప్రశ్న అడగకుండా ఈ సమాచారం వారికి తెలుసుకుంటే ఉపయోగపడుతుంది ఒక ప్లాన్ తోటి చెప్తారు సో శ్రీకృష్ణుడు ఆ విధంగా అత్యంత ప్రశ్న అడగకున్నానే చెప్తున్నాడు అనాశ్రత కర్మఫలం కాద్యం కర్మ పర్వత సో కర్మ చేయటం మానవ జీవితంలో రెండు ప్రధాన అంశాలు ఉంటాయి కర్మ జ్ఞానం ఇంకా మిగతావన్నీ కూడా వాటిల్లో ఫిట్ అవుతాయి కర్మ జ్ఞానం సో లోకేష్మిన్ వివిధ నిష్ట కర్మ జ్ఞానం కర్మేంద్రియాలతోటి కర్మ చేస్తాం జ్ఞానేంద్రియాలతోటి జ్ఞానాన్ని సంపాదిస్తాం మనస్సు ఇటు కర్మకి అటు జ్ఞానానికి కూడా అది సూపర్వైజరీ రోలో ఉంటుంది సో ఓవర్సీ అని చెంది ఉంటుంది మనసు సో ఈ కర్మాజ్ఞానములలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి అంటే మీమాంసక మతంలో కర్మకు ప్రాధాన్యం ఇష్టం దానికి కారణం ఏంటంటే అది మీమాంసకులు వాళ్ళు ఏదో జ్ఞాపిన వాళ్ళని వాళ్ళు అలా ఇస్తున్నారనే కాదు అక్కడ మానవ స్వభావం అలా ఉంటుంది మానవుని యొక్క ఆ సైకాలజీ ఎలా ఉంటుందంటే స్థూలమైన దానికి ప్రాధాన్యం ఇవ్వటం అనే సైకాలజీ ఉంటాయి సూక్ష్మమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అంటే దాన్ని దర్శించాలి అంటే వీటికి సూక్ష్మమైన అవగాహన ఉండాలి కదా వారికి సూక్ష్మమైన అవగాహన లేదనుకోండి స్థూలమైన దానికే ప్రాధాన్యం ఇస్తారు ఇప్పుడు రోడ్డుకోడు నగప పెట్టుకున్నారంటే అర్థం ఏంటి అందుకే పై పైకి బంగారమే పెట్టుకోవాలి అంటే పైకి కనపడము మెరుగే కాకుండా దాని లోకల తత్వం కూడా ముఖ్యము అంటే అప్పుడు బంగారం లేకపోయినట్లయితే కేవలము పైకి మెరుగు సో కర్మ బహిరంగము జ్ఞానము అంతరంగము లోకంలో ప్రాధాన్యం లేనిపిస్తారని మీరు జనం ఎక్కువ జనం ప్రాధాన్యం లేనిపిస్తారు అంటే సహజంగానే కర్మకు ప్రాధాన్యత జ్ఞానము కర్మకు అంగంగా కర్మకు ప్రాముఖ్యాన్ని అయితే భగవద్గీత యొక్క రహస్యం ఏమిటంటే ఇక్కడ కేవలము జ్ఞానానికి ప్రాధాన్యం ఇస్తాం బుద్ధి అనే శత్యాన్ని శ్రీకృష్ణుడు ప్రేమిస్తాడు బుద్ధి అంటే జ్ఞానము అని అర్థం సో దాన్ని బుద్ధియోగం తమ్ ఏమో అని శ్రీకృష్ణుడు పదో ధ్యానంలో ఉంటాడు పదో తొమ్మిదిలో సో నన్ను కనుక నిస్వార్థంగా ఎవరు భజిస్తారో వాళ్ళకి నేనేమిస్తాను బుద్ధియోగాన్ని ఇస్తాను బుద్ధి నేను దానిస్తాను దానివల్ల వాళ్ళు నన్ను చేరుకుంటారు అంటే ఈశ్వరునిలో విలీనమై తమ యొక్క స్వరూపము దైవి దైవత్వమే అని తెలుసుకుని జీవముక్తులు ఉంటారు అని అర్థం కాబట్టి శ్రీకృష్ణునే అయ్యా మాకేం కావాలో మేము తెలుసుకోలేము అది ఎవరు ఉండేవి అని ఆయన తప్ప చెప్తే ఆయన బుద్ధియోగాన్ని జ్ఞానాన్ని ఇచ్చుకుంటారు అలాగే ఇంకో సందర్భంలో బుద్ధియోగముపాశ్రీత్య మ చిత్త శతతమ సభ నీవెప్పుడు కూడా మనస్సును నా ఎందుకు ఈశ్వరుడు అలాగే నా ఎందు నీ మనస్సును ఏకాగ్రం చేయము అది ఎలా చేస్తారు మీరు బాహ్య విషయముల ఎందు మనస్సును విక్షిప్తం చేసుకుంటూ పోతుంటే మనస్సును ఈశ్వరునికే ఏకాగ్రం చేయడం ఎలా సంభవం కాదు కాబట్టి నువ్వేం చేయాలంటే బుద్ధి యోగాన్ని ఆశ్రయించాలి బుద్ధి అంటే జ్ఞానం కాబట్టి కర్మ జ్ఞానము అనే రెండింటి రెండు మానవ జీవితంలో ఉన్నాయి అనేది అందరికీ తెలుసున్న విషయం కానీ రెండింటిలో కర్మ కంటే జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యము అనే విషయాన్ని బోధించేటువంటి ఏదైనా ఒక తత్వశాస్త్రము ప్రపంచంలో ఉంది అంటే అది మొట్టమొదటి స్థానంలో భగవద్గీతను పెట్టాలి భగవద్గీతలో బుద్ధికి అంటే జ్ఞానానికి ఎక్కువ ఇప్పుడు కర్మ చేయటం అనేది ఉంది కర్మ చేయాలి కర్మ కరో ప్రతివాడు కర్మ చేస్తూ ఉంటాడు ఆహరిశ్వాస తీర్చి మనకు ఏదో కర్మ చేస్తూ ఉండాలండి కర్మ చేయకుండా ఉండే ప్రసక్తే లేదు ఏదో కర్మ అవుతుంది ఎందుకంటే లైఫ్ నుంచి సరే జీవశక్తి ఇది ఎలక్ట్రిసిటీ లేదు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి సంచిలో పెట్టుకుని దాచుకునేది ఏం కాదు అలా ప్రొడ్యూస్ చేసింది ఇలా వాడుకుంటూ ఉండాలి ఎలక్ట్రిసిటీని మీరు ఉరగాయలను బట్టి దాచుకున్నట్టుగా కుండలను బట్టి దాచుకునేది ఏంటది ఎనర్జీ ఇలా ప్రొడ్యూస్ చేసుకుంటే ఇలా వాడుకోవాలి మీరు వాడుకున్నది ఎక్కువ ఉంటే పక్క వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి అలా దాచిపెట్టడానికి అలాగే లైఫ్ ఎక్కువ ఉంటుంది ఈ లైఫ్ శరీరంలో ఉన్నంతసేపు కర్మ జరుగుతూ ఉంటుంది మనం నిద్రపోయినప్పుడు కూడా లైఫ్ యొక్క కర్మలు ఎవరు జరుగుతూనే ఉంటాయి విశ్వాస విశ్వాసంలో జరుగుతూ ఉంటాయి తర్వాత భోజనం చేసిన భోజనం అంతా అది డైజెస్ట్ అవ్వడం నిద్రపోయినప్పుడే జరుగుతుంది కదా కాబట్టి కర్మ అనేది ఎప్పుడూ ఉంటుంది కర్మ తర్వాత కానీ ఆ కర్మని బుద్ధి శాసనశీలిగా ఉండాలి జ్ఞానం ఉండాలి జ్ఞానపూర్వకంగా కర్మ చేయాలి జ్ఞాపని గురిక తెలుసు కర్మ చేయాలి తెలియకుండగా బండగా కర్మలు చేసుకుంటే మెకానికల్గా చేసుకుంటే అది బౌకర్షం ఇప్పుడు మోటార్ మెకానిక్ ఉన్నట్టు తెలుసా అనుకోండి మోటార్ ఏదైనా పడైపోతే బౌక్ చేస్తే దాన్ని మళ్ళీ మోటార్లు బౌక్ చేస్తాడు పరిగెత్తుంది అది ఇంత బాగానే కానీ మోటార్ మెకానిక్కి ఆటోమొబైల్ ఇంజినీర్కి అనేది అంటే మోటార్ మెకానిక్ కొత్త ఇంజిన్ తయారు చేయలేదు కొత్త ఇంజిన్ తయారు చేయాలంటే ఆటోమొబైల్ ఇంజనీర్లే చేయాలి ఎందుకంటే బుద్ధికి సంబంధించిన విషయం ఆ కంపెస్షన్ ఆ ప్రాసెస్ అంతా అర్థం చేసుకున్నవాడు మాత్రమే కొత్త ఇంజన్లో కొత్త కొత్త మార్పులు చేయగలుగుతాయి అంతేగాని ఆటో మెకానిక్ ఎన్ని మోటార్లని బాగు చేసినా వాడు అలాగే వెళ్తారు ఎందుకంటే మెకానికల్గా చేస్తూ కాబట్టి కర్మ వైదిక కర్మ కూడా అంటారు అలా మెకానికల్గా యాంత్రికంగా కర్మను చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే బుద్ధి అది నేరస్పడుతుంది దానికి తదును లేకుండా అది నుండిగా తే ముండి కత్తి అంటే అనుకుంటున్నాం ఓ కత్తి ఇంట్లో కత్తి తేపోవచ్చు పది ఎలా మీరు వాడలేదనుకోండి దాంతో పోలిస్తే వెనక్కి వస్తుంది అదేమీ తిరగదు ముండికత్తి సో అలాగా ముండికెత్తిన దానికి బుద్ధి దానికి ఆ తదులు ఏమి ఉండదు నికారికంగా చేసుకుంటూ పోతారు అలా ఉండకూడదు కర్మను అలా చేయకూడదు కర్మ మనం చేసాము అంటే ఆచిపించి సరైన కర్మని అందుకొని ఆ కర్మం చేసేప్పుడు బుద్ధి యొక్క స్థితిగతులు ఎలా ఉండాలో తెలుసుకొని చేయాలి కాబట్టి కర్మలు చేయటంలో రెండు అంశాలు ఉన్నాయి ఏంటి కావ్యం కర్మ కరువు కర్త కావ్యం అన్నా కర్తవ్యం కర్మ అన్నాడు కావ్యం కర్మ చేయాలి కామ్యం కర్మ కాదు కామ్యం కర్మ చేస్తే అది బంధించే కర్మే ఉంటుంది తప్ప మోక్షాన్ని ఇచ్చే కర్మ కాదు మోక్షమార్గం వైపు నడిపించే కర్మ అవ్వదు మోక్షమార్థం వైపు నడిపించే కర్మ అంటే కార్యం కర్మ కరోతి మధ్య కామ్యం సో కార్యం కర్మ అంటే కర్తవ్య కర్మ కర్తవ్య కర్మలే చేయాలి అంటే కర్తవ్యకర్మలు అంటే నిత్య నైమిత్తిక కర్మలని జ్యోతిషి చేయాలి ఈ కార్యం కర్మ అనే దాంట్లో రెండు అంశాలు ఒకటి విహిత కర్మ అంటే మన జ్యూటీ మనం చేయాలి కార్యం కర్మ పరోతిలోనే మరో అంశం ఏమిటంటే నిషిద్ధ కర్మని విడిచిపెట్టారు నిషిద్ధ కర్మ పరిత్యాగం కూడా కార్యం కర్మ పరోవతిలో నిలి ఉంది మీరు డ్యూటీ చేస్తున్నారు అంటే చేయకూడని మానేయడం కూడా డ్యూటీ చేయడంలో భాగంగానే ఉంటుంది కాబట్టి నిత్య నైక్తిక కర్మలను చేసుకుంటూ నిషిద్ధ కర్మలను సర్వాత్మన పరిత్యాగం చేస్తూ ఉండడం పేరు కార్యం కర్మ పరోతి అయితే కర్మ చేతులతో చేస్తాడు కానీ కర్మ వెనుక కర్మని చేయించే ప్రేరణ ఇచ్చేటువంటి మానసిక స్థితి ఒకటి ఉంటుంది బుద్ధి ఉంటుంది బుద్ధిలో పుట్టుంది కర్మ కర్మ అంటే క్రియ క్రియ మనకి బాహ్యంలో అభివ్యక్తమైన క్రియ పుట్టిది మనస్సులో నుంచి పుట్టి అక్కడ సంకల్పం నుంచి సంకల్పా జారితే కామ కామాత్ కర్మ కొడుకు సో ఎదేవ మనసా మంతే తదేవ వాచా పద్ధతి తత్కర్మణా కరోతి అని కూడా శృతి ఉన్నది మనస్సులో సంకల్పం చేస్తారు దాన్నే పంపుతాడు దాన్నే క్రియావంతమైన ఆచరిస్తాడు ఆ మనస్సు కాబట్టి క్రియ బయట ఉంది బయటంటే బాహ్యం క్రియాల్లో ఉంది ఆ క్రియ యొక్క ప్రేరణ మనస్సులో సాధారణంగా లోకంలో జను యొక్క ప్రేరణ క్రియలకి ప్రేరణ ఏది స్వార్థ బుద్ధి ఉంటుంది స్వార్థం అంటే ఈగో సెంట్రిక్ అహంకారం ఉంటుంది అహంకారం తక్త భోక్త అయి ఉంటుంది ఆ అహంకారానికి ఈగోకి ఎప్పుడు భోగాలు కావాలి భోగాలు కావాలని ఉంటే అనుకుంటే రావు వాటి కోసం కర్మలు చేయాలి మనటి భోగాలు ఆలస్యతతో కర్మలను చేస్తుంటాడు ఎంతసేపు కర్మ చేస్తున్నాడంటే ఫలం ఉంటేనే కర్మలను చేస్తుంది తర్వాత అడ్వర్టైజ్మెంట్లు కూడా చేసి నేర్పిస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో మామూలుగా పస్తువులను తయారు చేసి అన్నటువంటి కంపెనీల వాళ్లే కాకుండా అప్పుడప్పుడు దేవాలయాల వాళ్ళు కూడా టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు మా దగ్గర బ్రహ్మోత్సవం అవుతుంది మీరు అందరూ రండి అని టీవీలో అడ్వర్టైజ్మెంట్ కమర్షియల్ ఎందుకు బ్రహ్మోత్సవానికి మనం ఎందుకు వెళ్ళాలి చాలా బాగున్నాయి కదా అంటే మా దగ్గర బ్రహ్మోత్సవానికి వచ్చిన వాళ్ళందరి బిజినెస్లు బాగా అభివృద్ధిలోకి వస్తాయి వాళ్ళ పుత్ర పౌత్రాదులందరూ కూడా చాలా అశుద్ధిలో ఉంటారు ప్రస్తుతం అశుద్ధిలోనే ఉన్నారు కదా అంటే ఇంకా ఎక్కువ అశుద్ధిగా ఉండాలి తర్వాత విదేశయానికి కూడా మా దగ్గర బ్రహ్మోత్సవంలో పాల్గొన్న వాళ్ళకి దారి సుగమం అవుతుంది అని ఇలాగే అంటే బ్రహ్మోత్సవానికి దేవుడి మీద ప్రేమతో వెళ్ళడం కాదు మన కోరికల మీద ప్రేమతో అంటే ఇటు ది గాడ్ అండ్ అకాంప్లిష్ యువర్ డిజైన్స్ దేవుడు ఎందుకున్నాడంటే మన కోరికలను తీర్చడానికి మన కోరికలు ఎందుకు తీర్చాలి ఎందుకు తీర్చాలంటే దేవుడు ఎందుకు తెచ్చాలి అంటే మనం పూర్తి చేసాం కాబట్టి తీర్చి దీన్ని ఏమంటారంటే కర్మఫలం ఆశ్రయిత అని అంటారు కర్మఫలాన్ని ఆశ్రయించినవాడు వీడు చూడటానికి దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా కనపడతాడు దేవుణ్ణి ఆశ్రయించలేడు కర్మఫలాన్ని ఆశ్రయించాడు సో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు అబ్బా మీరు వెంకటేశ్వర స్వామి వారు అంటే ఎంత భక్తి అంటే అదే ఆయన దగ్గరికి వెళ్తే వేషాయుక్తిస్తాడని వెళ్ళాడు ఇప్పుడు భక్తి వెంకటేశ్వర స్వామి మీద వేసా మీద వేషా కాబట్టి దాన్నే ఆశ్రిత కాబట్టి కామల చేత ప్రేరితమై కర్మలు ఇప్పుడు చెప్పిన ఏంటంటే చేసి కర్మ చేతల గురించి మనం మాట్లాడగలుగుతాం చేసే కర్మ ఎలాగో మంచి కర్మ కార్యం కర్మలే చేస్తారు ధర్మశాస్త్రాల్లో ఈ కర్మ చేయగడ్డది ఈ కర్మ చేయకూడనిది అనే వ్యవస్థ ఉంటుంది కానీ పీట దగ్గరికి వచ్చేప్పుడు కూడా ఇంకా అదే చర్చ ఉండదు ఇక్కడికి వచ్చేప్పటికీ చెయ్యకూడని కర్మలన్నీ విడిచిపెట్టేసి కేవలం చేయగలిగే కర్మలే చేసేటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చినవుడు శాసకుడు వాడికి చేస్తున్న కర్మ ఏది అయినా ప్రసక్తి కాదు చేస్తున్న కర్మ మంచి కర్మే చేస్తున్నాడు కానీ మంచి కర్మ కర్జంకర్మ కరువుకి సరిపడం ఆ కర్మ వెనక ఉన్న ప్రేరణ ఏ కర్మని ఇప్పుడు పూజ చేస్తున్నాడండి పూజ చాలా మంచి కర్మ గొప్ప కర్మ మంచిదే కానీ ఈ పూజ అనే కర్మని ప్రేరేపించేది కాముడా రాముడా కాముడు ప్రేరేపిస్తే కామన కర్మ ఫలం మీద ఉండే కామన చేత చేసుకున్నట్టు లెక్క ప్రేరేపిస్తే అంటే అయితే కర్మ ఫలాన్ని ఆశ్రయించనుండగా ఈశ్వరుణ్ణి ఆశ్రయించి చేయాలి కర్మఫలం అనాశ్రుత అనాశ్రుత కర్మఫలం కాబట్టి ఇప్పుడు ఏమండి కర్మని చెయ్యాలి కార్యంకరమే చేయాలి విశుద్ధ కర్మలను విడిచిపెట్టి కర్తవ్య కర్మలను మాత్రమే చేయాలి మిగతా కర్మలను వదిలిపెట్టి చేయాలి కాకపోతే ఏమవుతుందంటే మీకు కర్మ భారం బాగా తిరుగు ఐదు రకాల కర్మలలో మూడు రకాల కర్మలు మీరు వదిలిపెట్టేస్తే ఇక నిత్య నైతిగాలు విరుగుతాయి నైమిత్యం ఎక్కడో ఒకసారి వస్తుంది సంవత్సరానికి ఒకసారి రెండోసార్లు అయితే నెలకుసారం వస్తుంది నైమిత్తి నిత్యం పొద్దున్న సాయంకాలం ఉంటుంది అవే కర్మ ఉంటాయి కర్మ భారము బాగా తగ్గిపోతుంది చాలా సరళీకృతం ఇప్పుడు ఫోకస్ కర్మల యొక్క వాల్్యూం మీద ఉండదు మేము సహస్ర నామ పూర్తి లక్ష పుట్టిన పూర్తిసామా కోటి కుటుంబ పూర్తి చేసామా అనే మీద ఉండదు ఫోకస్ చేసిన పూర్తి చిన్నదో పెద్దదో ఎటువంటి ప్రేరణతో చేశాను అనే దాని మీద ఉంటుంది స్వాటి ప్రేరణ ఏమిటి ప్రేరణ కేవలము ఈశ్వరాత్మన బుద్ధి తప్ప ఏ అవ ఇంత ఈశ్వరములైన ప్రేరణ ఏదీ లేదు కాదండి కర్మఫలము యొక్క ప్రేరణ ఉందా లేదు అనాశిత కర్మఫలం కావ్యము కర్మ కరోకి ఆ ఎంత గొప్ప పడినా ఎందుకంటే కర్తవ్యకర్మని శ్రద్ధగా చేసేస్తున్నాడు కానీ కర్మఫలాన్ని త్యాగం చేస్తాను కర్మఫలాన్ని ఆశ్రయించకుండా ఈశ్వరుని ఆశ్రయించుకునే కర్తవ్యకర్మల్ని చేసుకుంటూ పోతున్నాడు అబ్బా సన్యాసి అంటే వీడేనండి స్వసన్యాసి చ యోగి అసలైన యోగి అంటే వీడే నా నిరగ్న చాత్రియ కేవలము అగ్నిహోత్రాన్ని భార్యని త్యాగం చేసేస్తే సన్యాసి అవుతున్నాడని అనుకోవద్దు కేవలము ఇలా నిటార్గా కూర్చుని తళ్ళు మూసుకుని ధారణ ధ్యానాలు చేసేస్తే సన్యాసి అయిపోతాడని అనుకోవద్దు నచ్చా ఇలా అన్ని పనులు మానేసి ఇలా సమాధిలోకి వెళ్ళిపోతే సన్యాసి అయిపోతాడని మీరు అనుకోండి అలా అది ఉంది ఆ పరిస్థితి ఉంది కానీ కేవలము భార్యా త్యాగం చేసి లౌకిక వ్యవహారాల్లో తలమంతలయ్యే సందర్భంలో ఆ సన్యాసి కంటే భార్యతోటి గృహస్థాశ్రమంలో ఉంటూ కర్తవ్య కర్మాలని ఈశ్వరాత్మ బుద్ధితో చేసిన వాడే గొప్పవాడు అనే అభిప్రాయం అంతేగానే సన్యాసం తీసుకుని శాస్త్ర నిష్ఠలో జీవించి వాడు తక్కువ వాడు మాత్రం కాదు చూసిన వాళ్ళని అలా ఏమన్నది మాత్రం నిష్కో కాబట్టి ఇది అస్మాకం యొక్క మౌలికమైన స్వరూపం భాష్యకాలు దాన్ని వివరిస్తారు చూద్దాము అందాము అనాశ్రీత ఆశ్రుత అనాశ్రుత ఆశ్రిత అంటే పట్టుకున్నవాడు అని అర్థం ఆశ్రయించడం అంటే పట్టుకో అనాశ్రిత అంటే పట్టుకోలేదు ఇతడు పట్టుకోలేదు దేన్ని పట్టుకోలేదు కర్మను చేసేతను అందరూ దేన్ని కొట్టుకుంటారు కర్మ ఫలాన్ని పట్టుకుంటారు ఈయన కర్మఫలాన్ని పట్టుకోకుండా కర్మను చేస్తున్నాడు చూడండి ఈ కర్మ కర్మ ఫలము అనే దాని గురించి ఏ మీమాంస అయితే మనం భగవద్గీత సందర్భంలో చేస్తామో ఇది చాలా దీని మీద మీరు బాగా మనస్సు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దీంట్లో కర్మ రహస్యమంతా పెరుగుతుంది ఇటువంటి మీమాంస మీకు ప్రపంచ తత్వశాస్త్రంలో మరెక్కడ లేదు కేవలం గీతలో మాత్రమే ఉండవు సో దీంతో ఓల్డ్ సైకాలజీ ఇన్వాల్వ్ అయి ఉంది కేవలం ఏదో భక్తు ప్రేమ శ్రద్ధ మాత్రమే కాకుండా మానవ జీవితాన్ని సరైన దిశలో నడిపించే మనోవిజ్ఞాన శాస్త్రం అంతా దాగి ఉన్నది ఎందుకంటే లైఫ్ ఈజ్ లైఫ్ ఆఫ్ యాక్షన్ తెల్లవారిని లేస్తే మన జీవితం అంతా కూడా మీకు రోజంతా పనులు చేస్తూనే ఉంటారు గృహస్థులైనా పనులు ఎవరు ఉంటారు సన్యాసులైనా పనులు ఎగవో ఉంటారు పనులు చేయటం అనేది ఇక్కడ రహస్యం ఏంటంటే పని చేసేప్పుడు పని వెనక ఉండే ప్రేరణ ఏమి ద మోటివ్ ఈ సుప్రీంలీ ఇంపార్టెంట్ ఆ ప్రేరణ ఏమి కర్మఫల ప్రేరణతో కర్మను చేస్తే వాడు సంసారవుతాను తప్పిస్తే వాడు వివేకవంతు అని అడుగు కాదు అయితే కొంతమంది ఏమనుకుంటారంటే కర్మఫల ప్రేరణ లేకుండా కర్మ చేయటం సంభవమేనా అని అడుగుతారు వాళ్ళు రోజుగా పరిశీలించకుండా చెప్పిన మాట కాబట్టి ఎప్పుడు కూడా మీరు కర్మ మీకు సపోజ్ కర్మఫలం యొక్క ప్రేరణ లేకుండా కర్మ చేయడం ఎక్కడ ఉంటుందండి అని మీకు ముందే నిర్ణయం చేసేసారు అనుకోండి దాని అర్థం ఏంటో మీ మనస్సు బ్లాక్ అయిపోయింది మీకు ఓపెన్ మైండ్ లేదు అని అర్థం అధ్యయనం చేయకూడదు శాస్త్రాన్ని అధ్యయనం చేసేప్పుడు ఓపెన్ మైండ్తో చేయాలి సో కర్మఫలం చేయలేకుండా కర్మఫలం మీద ఆసక్తి లేకుండా దాన్ని పట్టుకోకుండా కర్మను చేయగలుగుతున్నాడు శ్రీకృష్ణుడు ఏమిటమ్మా ఇలా అవుతుంది అని ఒక ఓపెన్ మైండ్ తోటి మీరు పరిశీలిస్తే దాని రహస్యం నిగ్గితే కాబట్టి నేను దాన్ని వీళ్ళని తల్ల విమర్శని అంటాను మీరు ఇప్పే అంటే విషయం కూడా ఆశ్రిత అంటే కొట్టుకున్నాడు అనాశ్రీత అంటే పట్టుకోలేదు దేన్ని దేన్ని కేట్టుకోవడం అన్నా కొట్టుకోకపోవడం అన్నా ఏంటే కర్మ ఫలము కర్మటి ఫలం ఉంటుంది అది లా ఆఫ్ నేచర్ కర్మకి ఫలం ఉండడం అనేది లా ఆఫ్ నేచర్ ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడాననుకోండి ఆ సౌండ్ మీరు ఎల్లరూ వెళ్తాను ఇక్కడ నేను మాట్లాడి మీరు వినకూడదు ఉంటే కుదరదు ఎందుకంటే కర్మ కర్మ ఫలం అలా కలిసే ఉంటాయి సో బై లా ఆఫ్ నేచర్ కర్మకి ఫలం ఉంటుంది కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే కర్మ చేస్తున్నాడా లేదా చేస్తున్నాడు ఆ కర్మకు ఫలం ఉందా లేదా అది కాదు పాయింట్ కర్మకు ఫలం ఎలాగో ఉంటుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ కర్మ ఫలం కోసం కర్మలు చేస్తున్నాడా లేక నిస్వార్థంగా కర్మలు చేస్తున్నాడా కర్మఫలం కోసం చేస్తున్నాడంటే స్వార్థం కోసం చేస్తున్నాడంటే పేరుపోయింది కదా నిస్వార్థంగా చేస్తున్నాడా ఇది నేను దృష్టాంతం చెప్తాను ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా వివాహం శుభకార్యమైంది అనుకోండి మీకు సహాయం చేయడానికి మీ మిత్రులు వచ్చి మీ ఒళ్ళు ఒళ్ళు వంచి మీకు చాకరీ చేస్తూ బోడని సహాయం చేస్తున్నాడు అనుకోండి మీరు అతని ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటారు అలా కాకుండా మీరు జీతానికి పెట్టుకున్న మనిషి కష్టం కూడా పనిచేస్తున్నాడు అనుకోండి జీతం వచ్చి అతనికి పంపిణీ చేస్తాను ఎంత తేడా ఉంది కర్మ ఫలం కోరి వస్తే వాడి జీతం వాడికి ఇచ్చేసి లేదు కృతజ్ఞతలు ఉండాల్సిన అవసరం ఏమి ఇంకా అక్కడ ప్రేమకు కాలే ఉంది జీతం కోసం ఆయన పనిచేశాడు పనిచేసే కాబట్టి మనం జీతం ఇచ్చాం జీతంలో కొంచెం బేర సాధాలు ఉండొచ్చు బేరాలు కొన్ని చోట్ల ఫిక్స్డ్గా ఇంకా బేరం లేదు ఏం లేదు ఈ బేరం ఆ డబ్బు పలేదు ఆ పని చేసుకోవచ్చు అక్కడ ప్రేమ ఇది అన్న అవసరం ఉంటే వేరే సంగతి కానీ నిస్వార్థంగా నీమే ఉండే మైత్రితోటి వచ్చి మీకు సహాయం చేస్తున్నాడంటే నిస్వార్థంగా చేస్తున్నాడు అనుకోండి అప్పుడు నీకు ఎంత ఆనందం ఉంటుంది అది సైకాలజీ కాబట్టి కర్మ ఫలాసక్తి లేకుండా మీరు ఈశ్వరంగా ఆరాధిస్తున్న పూజ చేస్తున్నాడు అనుకోండి ఆ వాహ్ ఆ పూజ అది సహస్రనామ పూజ కాకపోవచ్చు కనీసం అష్టోత్రంగా ఆకపోవచ్చు దశనామాలతో చేసిన కోటి నామాల పూజ కంటే ఈ పూజ గొప్పదైపోతుంది ఎందుకు గొప్పదవుతుందంటే ఈ పూజ మీ మనస్సును శుద్ధి చేసి మీకు ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించే దారిని శుభమని చేస్తుంది చాలా గొప్పది లోకంలో కర్మఫలాశక్తితో చేసే పెద్ద పెద్ద పూజల కంటే కర్మఫలాపేక్ష లేకుండా చేసే చిన్న పూజకి విలువ ఎక్కువ ఇది గీతలో లైలీ ఉంటుంది గీత శాస్త్రం యొక్క పద్ధతి చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది లోక దృష్టి కంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి సో కర్మఫల పదే అంత కర్మఫల కృష్ణారీత ఇర్మఫలమునందు తృష్ణ లేనివాడు అని అర్థం తృష్ణ అంటే ఆకాంక్ష కోరిక లేనివాడు కాబట్టి అనాశ్రిత కర్మఫలం అంటే కర్మఫలమును పట్టుకోనివాడు పట్టుకోవడం అంటే ఏంటండి అంటే కర్మఫలమునందు తృష్ణ లేనివాడు అని అర్థం అలా అర్థం చెప్పాలి ఎందుకంటే కర్మఫలం ఇంకా లేదు కర్మఫలం భవిష్యత్తులో వస్తుంది భవిష్యత్తులో రాబోయే ఇప్పుడే కొట్టుకున్నాడు అంటే వీడు మానసికంగా దానిపై అక్కుని ఉన్నాడు అని అర్థం తృష్ణ అంటారు ఆ తృష్ణ లేనివాడు ఆ విధంగా కర్మలు చేయాలి మరి మీరు ఇంట్లో ఒక పూర్వపక్షం ఉంటుంది ఒక రాణుడు పూర్వపక్షం పూర్వపక్షం కూడా రాణుడుగా ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు ఈ చోరీ చేసేవాడు ఉంటాడు పాకెట్ కట్ చేసి ధనాన్ని అపహరించే వాళ్ళు ఉంటాడు సపోజ్ వాడు ఆ చోరీ చేసేటప్పుడు చౌర్యం చేసేప్పుడు కర్మఫల రహితంగా చేసేస్తే అది కూడా కర్మయోగం అవుతుందా అని తప్పుడు పూర్వపక్షం వీడు ఎందుకంటే ఇక్కడ కార్యం కర్మ పడదగిన కర్మలే చేయాలి తర్వాత తప్పు పనులు చేసిన వాడు కర్మఫల తృష్ణ లేకుండా తప్పు పనులు ఎందుకు చేస్తాడండి ఎందుకో తెలిసిన అసలు కర్మఫల తృష్ణే వాడిని తప్పుదారిని నడిపిస్తుంది అదే తప్పుదారిలో నడిపించేదే అది అలాగే మీరు ఇంకో పూర్వపక్షం కూడా ఉదాహరణకి ఒక కట్టే ఒకటి కొట్టుకునే నీటి మీద కొడుతున్నారు అనుకోండి ఇలా కొడుతూ ఉన్నారు అనుకోండి కొడుతూ ఉంటే చేస్తున్నారు కదా దీనికి ఫలం దేవ ఫలం నాకు ఫలంతో సంబంధం లేదండి నేను అలా కొడుతూ అంటే అది పోనీ కర్మయోగం అవుతుందా అది ఎవరు అలాంటి కర్మ కాదు చేయటం అది నిష్ప్రయోజనమైన కర్మ నిష్ప్రయోజనమైన కర్మ చేయకూడదు మంచి ప్రయోజనం ఉన్న కర్మే చేయాలి ఏ కర్మ చేస్తే పది మందికి ఉపకారమో అటువంటి కర్మే చేయాలి కానీ అది నిస్వార్థంగా చేయాలి చేస్తే ప్లస్ మీరు ఫుల్ఫిల్ కండిషన్స్ అన్ని కర్మయోగ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేశారు రకంగా కర్మ చేయాలి కర్మఫలే తృష్ణవాన్ సకర్మఫలము అశ్వితో భగవతి చూడని ఎవడైతే కర్మఫలమునందు ఆశ పెట్టుకుంటాడో వాడు కర్మఫలాన్ని పప్పుకున్నవాడు అవుతాడు అక్కడ పప్పుకోవడం ఉంటే అదే అయూ తద్విపరీత ఈ మనం మాట్లాడుతున్న ఈ కర్మయోగి వీడు గృహస్థే విరుద్ధంగా అంటే కర్మఫలమునందు తృష్ణ కలిగి ఉంట అనే దానికి విరుద్ధంగా అంటే కర్మఫల ఆకాంక్ష లేకుండగా ఇది కర్మలు చేస్తాయి అది చాలా గొప్ప కర్మ మీకు నేను దృష్టాంతం చెప్తాను దృష్టాంతాలన్నీ మన నిజ జీవితంలో ఉంటాయి మనలో అనుకోకూడదా ఏదో ఇలాంటివి ఏ దృష్టాంతం సో ఇప్పుడు గోదానం చేశారనుకోండి చాలా గొప్ప పుణ్యకర్మం ఎందుకు ఈ గోదానం చేస్తున్నారో అని అడిగితే నేను మరణించిన తర్వాత ఈ గోవు యొక్క తోక పట్టుకుని నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అందుకోసం చేస్తున్నాను అని చూడండి చేసుకుంటే కర్మ చాలా గొప్పది ఆ కర్మ వెనుక ఉన్న ప్రేరణ ఎలా ఉంది చాలా స్వార్థపూరితంగా లేదు ఆ గోదానం ఒక వెయ్యి రూపాయలు ఇప్పుడు ఖర్చు మరణించిన తర్వాత తోక పట్టుకుంటే డైరెక్ట్ గా స్వర్గానికే ఇంకా మళ్ళీ డైరెక్ట్గా అడ్డా ఇచ్చిది పైసా లాగేది రూపాయి ఉన్నట్టుగా లేదా సో అదొక పద్ధతి అలాగే చేస్తారు ధనమండి ఇంకో పద్ధతి ఎందుకు చేస్తున్నారని అడిగారు అండి పిల్లలవాడు ఆ పోదు పిల్లలు తాగుతారు ప్రతి మానవుని హృదయం నుండి ఉన్నాడు పిల్లల హృదయం నుడేమిదే ఉన్నాడు ఆ పిల్లలు పంపే ఎవరు పంపినట్టే ఈశ్వరుని అనుగ్రహం కోసం ఏం చేస్తున్నాను అన్నాడు అనుకోండి అది ఎలా ఉంది అవో అది కర్మ చేసి బోధానం అక్కడ అంటే మార్పులు చేయట్లేదు అది అలాగే ఉండనిచ్చి దాని వెనకాలనే ప్రేరణలను అడ్జస్ట్మెంట్ చేయాలి దాన్ని బుద్ధి అంటే కాబట్టి ఆ ఆయుధంగా చేస్తున్నాడు ఈయన శ్రీకృష్ణుని యొక్క బోధలో నిష్కామంగా చేసే కర్మకి నిష్కామంగా చేసే భక్తికి సర్వోత్తమైన స్థానాన్ని అది శ్రీకృష్ణుని యొక్క బోధంలోని ప్రత్యేకత ఆ నిష్కామ కర్మాన్నది అంత మహిమగలదు సో అలాగే చేస్తున్నాడు యహ అనాశ్రయిత కర్మఫలం ఏం భూతస్వం కార్యం కర్తవ్యం నిత్యం సామ్య విపరీతం నిర్వర్తయతి సో నేను చెప్పిన విషయాలనే అక్కడ పశ్చిమను చాలా అందంగా ప్రజంపిస్తాడు మీరు చూడండి ఎవరైతే కర్మ ఫలమును పట్టుకోకుండా కృష్ణం లేకుండా ఉన్నాడో ఇటువంటి వాడు ఏమంటే కృష్ణం అంటే హృదయంలో కర్మ విరకాల ఉండే ప్రేరణ ఈశ్వర అర్పణ బుద్ధి తప్ప స్వార్థము లేకుండా చేస్తున్నాడు ఏం పని చేస్తున్నాడు ఇంకా కానీ ఏం చెప్పాను చూడండి చౌర్యము లేకపోతే నిష్ఫలమైనటువంటి నేల మీద కర్త చెప్పకుండా అలాంటి మనము ఏమి లేదు కావ్యం కర్మ కరుద్దు కావ్యం కర్మ అంటే కర్తవ్యం అనవసరం ఏంటి కర్తవ్యకర్మ అంటే నిత్యం నిత్యకర్మ ఏది కాదు కర్తవ్యకర్మ కామ్య విపరీ కామ్యకర్మ కర్తవ్యకర్మ కాదు కామ్యకర్మల్లో పడకూడదు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక కామ్యకర్మ లక్షణం అలా కూడా చెప్తున్నా ఒక ఆయన రామాయణం పారాయణ సుందరకాండ పారాయణ రామాయణం పారాయణం మొదలు పెట్టారు మాట వరుషకు ఏమిటి రామాయణ పారాయణ చేస్తున్నాడు విశేషం ఏమిటి అడిగితే ఏ శ్రీరాముని అనుగ్రహం కోసం చేస్తున్నానని చెప్పచ్చు అలా కాదు జడ్జి కేసులు వింటున్నారు గత జడ్జి ఇక్కడ ఈ దేశంలో జడ్జీలు పది పదిహేను ఏళ్లు వింటూ ఉంటారు కేసులు అదే కేవలం ఏదో విద్వారం ఆ కేసు తేలిపోతుంది ఇంకొక వారం రోజుల్లో జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు ఆ జడ్జిమెంట్ మనకు అనుకూలంగా రావడం కోసం ఆయన రామాయణం పారాయణ చేస్తున్నారు అంటే నేనున్నాను జడ్జి గారి గొడవలో రాముడు ప్రవేశించి కేసు మీ పక్షాన్ని చేయించాలని మీరు రామాయణం పారాయణ చేస్తున్నారా అంటే అంతకంటే జడ్జి గారిని కొట్టుకోవడం ఏంటండి రాముడిని కొట్టుకునే వాల్మీకులు కొట్టుకుంటే మీకు ఎలా కురుతుంది జడ్జి గారిని కొట్టుకుంటేనే శ్రేష్ఠుడు కాబట్టి వెళ్ళి జీగానే ఏమైనా పట్టుకునే ఉపాయం చేయలేదు బలంతుంది ఎందుకంటే వాల్మీకి అర్థం కాదు ఈ ఈ వ్యవస్థ అంతా అర్థం కాద రాముడికి కూడా ఏం అర్థం అవుతుందో అర్థం కాదో మనం చెప్పలేము ఆయన సర్వజ్ఞ కోసే ఆయనకు అర్థం అవచ్చు అవతల వాడు కూడా అదే పని చేసేదనుకోండి ఇప్పుడు రాముడు అనవసరంగా అయిపోయింది ఇప్పుడు రాముడు వీడిని చేయాలా వాళ్ళని చేయాలా కాబట్టి ఆ రాముడిని ఒక కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ తయారు చేసి చేయటం ఏమంత శోభగా లేదు అలా ఉంటుంది కామ్యకర్మ అంటే కాబట్టి కర్మ చూడటానికి శోభగా ఉన్నా దాని వెనకాలే నోటింగ్ ఏమీ భావం అలా ఉండకూడదు సో ఇప్పుడు సపోజ్ పండ్లిచ్చాను అనుకున్న చేతికి స్వామికి ఎందుకు పండిస్తున్నారంటే దాన్ని నమ్మిటే దాడు కోసం ఇస్తున్నాను అన్నాను అని తెలుస్తుంది ఎలా మీకు వ్యాపారం అయిపోయింది ఇది అని అనిపిస్తుంది అనిపిస్తుంది పండిస్తున్నాను అంటే తీసుకోండి మీకు నాకు తేడా ఉంది తీసుకోండి మీకు మీరు తిన్నా నేను తిన్నా ఒకటే అని ఇచ్చాను అనుకోండి బా చిన్నతనైనా గొప్ప మహిళలు అనుకుంటున్నాడు కాబట్టి వ్యాపార సరళిలో చేయకూడదు వ్యాపారాన్ని వ్యాపార సరళిలో చేయాలి భక్తిని వ్యాపార సరళిలో చేయకూడదు సో కమర్షియలైజేషన్ ఆఫ్ భక్తి ఉండకూడదు స్పిరిచువలైజేషన్ ఆఫ్ కమర్స్ కామర్స్లోకి భక్తిని పట్టుకెళ్ళాలి కానీ భక్తిలోకి కామర్స్ పట్టుకు రాకూడదు దీన్ని వ్యాపార సరణు ఆయన అన్నారు ధర్మరాజు శాంతి ధర్వంలో ఉంటాడు ధర్మ వాణిజ్యకహ వాణిజ్యం చేసినట్టుగా వ్యాపారం చేసినట్టుగా ధర్మం చేయకూడదు వ్యాపారం అంటే ఎలా చేస్తారు మీరు వెళ్ళి పది రూపాయలు ఇస్తారు ఆయన బ్రెడ్ ప్యాకెట్ పెట్టిస్తారు అంటారు ఆ పది రూపాయలు కొనకపోతే కొన్నిసేమని నమ్మితో అనుకోన్ని గంటనే లాగిస్తూ ఉంటాడు ఆ బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వడం కొత్తగా అయిపోయితేనే వెళ్ళి అలా ఉండకూడదు అలాగే కర్మలు చేయటం వల్లది మానసిక బలహీనత ఆ బలహీనత నుంచి మనం బయటపడాలి కాబట్టి కామ్యకర్మని కామ్య విపరీతం కామ్యకర్మని పక్కన పెట్టి నిత్యకర్మ అగ్నిహోత్రాది కర్మ ఈశ్వరుణ్ణి ఆరాధించే కర్మ గురించే మాట్లాడుతున్నాం ఇదే నియమాల్ని మీరు లౌకిక కర్మకు కూడా వర్తింపదే ఎందుకే ఆ విధంగా కర్మను ఎవడైతే చేస్తారో దీంట్లో ఇంకో చిన్న రహస్యం ఉంది మీరు గమనించండి కర్మ వర్తమాన కాలంలో ఉంటుంది కర్మ ఫలం భవిష్యత్ కాలంలో ఉంటుంది కర్మ చేసేప్పుడు మీరు కర్మఫలాన్ని పెట్టుకుంటే తన అర్థమైతే తెలిసిన దేహము కర్మేంద్రియములు వర్తమాన కాలంలో ఉన్నాయి మనస్సు భవిష్యత్తులో ఉంది అర్థం స్పిలిట్ వచ్చింది అలా స్పిట్గా చూస్తాం కర్మేంద్రియములు ఏ కాలంలో ఉన్నాయో మనస్సు కూడా అదే కాలంలో ఉంటారు అంటే అర్థం ఏమిటి మీరు కర్మని ప్రేమగా చేస్తుంటే కర్మ మీద కృష్ణ విడిచిపెట్టి కర్మలే ప్రేమగా మీరు చేస్తుంటే దేహము ఇంద్రియములు మనస్సు అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయని అర్థం కర్మని చేస్తూమెక యాంత్రికంగా కర్మ ఫలం మీద ప్రశ్న పెట్టు చేస్తే దేహము ఇంద్రియములు వర్తమాన కాలంలో కర్మతో సతమతమవుతూ ఉంటాయి ఆ కర్మ సతమతం అవడం లాగే ఉంటుంది అది ఎందుకంటే వీడికి కర్మ మీద ప్రేమ లేదు వీడి ప్రేమంత కర్మ ఫలం మీద ప్రేమ మనస్సు భవిష్యత్తులో ఉంటుంది దేహము ఇంద్రియాలు వర్తమాన కాలంలో ఉంటాయి స్పిలిట్ ఎప్పుడైనా మీరు బస్సు నుంచి దిగినప్పుడు బస్సు నడుస్తుండగా దిగాడు అనుకోండి ఏమవుతాడు వాటర్ల జిల్లా పడిపోతాడు వెళ్ళి పడిపోతాడు చెప్పండి ఫిజిక్స్ ఉంది వీడు దిగి నేల మీద దిగగానే కాళ్ళు రెండు యొక్క స్పీడ్ జీరో అయిపోతుంది కానీ ఊర్ధ్వభాగం యొక్క స్పీడ్ ఇంకా జీరో కాదు అదే బస్సు స్పీడ్ లో ముందుకు వెళ్తూ ఉంటుంది అందుకే ముందుకు పడుతుంది బస్సు ఆగాక దిగాడు అనుకోండి అప్పుడు మాట్లాడతాం ఎందుకని కాళ్ళు దేహము అన్ని ఒకే స్పీడ్ లో ఉంటాయి కనుక అలాగే దిగిన వెంటనే పరిగెత్తాడనుకోండి అప్పుడు కూడా పడతాం ఎందుకంటే కాళ్ళు దేహము ఒకే స్పీడ్లో ఉంటాయి కనుక కాబట్టి కర్మ వర్తమాన కాలంలోను మనస్సు కర్మ ఫలాన్ని పట్టుకుంది కనుక భవిష్యత్తులోనూ పెడితే మీరు బోర్లకి పడతారు అంటే సంసార పనులు చిక్కుకుంటారు కాబట్టి అదొక అదొక పాయింట్ రెండవ పాయింట్ కర్మ కర్మని చేస్తున్నాను కానీ నా ప్రేమ అంతా కర్మఫలం మీద ఉంది అన్నప్పుడు ఈ కర్మలో మధ్య ఏముండదు ఆనందం ఎందుకంటే వీడి ఆనందం వీడి ఇది ఎలాగంటే ఇప్పుడు ఉపాధ్యాయుడు మీద పెట్టుకోండి నెల రోజులు పాఠం చెప్తాడు జీతం ఏమో ముప్పై ఒకటో తరగతి ఒకటో తరకు జీతం వచ్చినాడు ఈయనకి పాఠం మీద ప్రేమ ఉండదు జీతం మీదే ప్రేమ ఉంటుంది అనుకోండి అప్పుడు ఈ నెల రోజులు ఎలా ఉంటుంది భారంగా పరిచయం పాఠంలో మజ జీతం వచ్చిస్తుంది ఆ జీతం యొక్క మజా ఎన్ని రోజులు ఉంటుంది కాబట్టి నెలలో నాలుగు రోజులు ఆనందంగా ఉంటాడు ఇరవై ఆరు రోజులు ఎద్దు బరువు మోస్తుంది చూడండి అలా ఉంటాడు ఎద్దు బరువు మోస్తూ ఉంటుంది దాని ఎద్దు దానికే ఉపకారం ఎవడో ఇంకొకటి ఉపకారం అనుకుంటాడు అలా ఉంటుంది అలా కాకుండా నేను ఉపాధ్యాయుడిగా పాఠం అది పది మంది విద్యార్థులకు ఉపకారం వాళ్ళు పైకి వస్తారు సమాజ రూపీ పరమేశ్వరుణ్ణి షేదించడం కోసం నేను ఈ అని చెప్పాడు ఆ రకంగా ప్రేమతో చెప్తుంటే ఆయనకి నెల రోజులు కూడా ఆనందంగా ఉంటాయి ఎందుకంటే కర్మలో ఆనందాన్ని స్వీకరిస్తున్నాడు కనుక ఆయనకి జీతం ఇస్తారా ఎవరా లేదా జీతం ఇస్తారు కదా కానీ ఇంత ప్రేమగా పథం చెప్పిస్తున్నాడు ఈయన జీతం అనేమని అంటారా అలా అన్నా అలా కూడా ఉంటే ఉండదు చూడటానికి సాధారణంగా ఉండదని ఆశ కాబట్టి మీరు కర్మలో ఆనందాన్ని ఆస్వాదించటం ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు మీ జీవితం అంతా కూడా ఆనందమయ్య కర్మలో శ్రమే తప్ప ఆనందం కర్మ ఫలంలోనే ఉంది అని ఎప్పుడైతే అనుకుంటామో జీవితం అంతా కూడా దేనికోసమో వేచి ఉన్నట్టుగా అయిపోతుంది పోటీకి భవిష్యత్తులో మనకి కర్మఫలం రావాలి అప్పుడు మనం సుఖపడాలి ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఈ దొరికే ఈ శ్రమే నీ సాధారణంగా జనం అలా జీవిస్తూ ఉంటాం చాలా తక్కువ నేను చూశాను గవర్నమెంట్ ఉద్యోగంలో ముప్పై రోజులు నీయసంగా ఉంటారు ఒక్కరోజు మటుకు మహోత్సాహంగా ఉంటారు ఎందుకంటే కర్మ ఫలం ఉన్న రోజు కానీ అదే గవర్నమెంట్లో కొంతమంది ఉంటారు వాళ్ళు ఆ జీతం ఇచ్చిన రోజున ఎలా ఉంటారో మిగతా ముప్పై రోజులు కూడా అలాగే ఉంటారు ఎప్పుడు శ్రద్ధగా పనిచేసుకుంటూ ఉంటారు వాడు కర్మయోగం వాడు శ్రీకృష్ణ భగవాను ప్రీతి వాడు గొప్ప సన్యాసి సన్యాసికి మోక్షం వస్తుందని చెప్పారు ఆ విధమైన మోక్షం వీడికి కూడా వస్తుంది అని అశ్లో కార్ యశ్చిత్ీదృశకర్మీ సహకర్మ్యపేక్ష విశిష్యత ఎప్పుడైతే కర్మను ఈ విధంగా చేస్తాడో కర్మఫలము మందరి తృష్ణను విడనాడి చేస్తాడో వాడు కర్మఫల తృష్ణతో కర్మను చేసే మిగతా వాళ్ళకంటే కన్ని అంతరేక్ష ఇతర కర్మల కంటే చాలా గొప్పవాడు విశిష్య ఒక ఆయన శోభయాగం చేస్తున్నాడు ఐదు రోజుల కలుగుతుంది ఇంకో ఆయన సంధ్యావనం చేస్తున్నాడు సంధ్యావనం అంటే సూర్యుడి అర్ధ ఐదు నిమిషాలు ఈ సోమయాగం చేస్తున్న ఆయన్ని మీరు ఎందుకోసం చేస్తున్నారంటే స్వర్గం కోసం చేస్తున్నారు స్వర్గం దేనికోసం స్వర్గం అంటే భోగాలు ఉంటాయి ఇక్కడ ఏమో ఉన్నాయి కదా అంటే ఈ భోగాలు కంటే గొప్ప భోగాలు ఉంటాయి అక్కడ అందుకోసం ఈ సోమయాగాన్ని చేస్తున్నారు ఈ సంధ్యావరణం చేసి ఆయన్ని ఎందుకోసం చేస్తున్నారు అంటే ఏముందండి శ్రీకృష్ణాత్మణ శ్రీకృష్ణ ప్రీతి కోసం చేస్తున్నారు ఐదు నిమిషాలు సంధ్యావనం మహా ఉంటాయి ఆ సోమయాగం అంటే ఈ పదిహేను నిమిషాల కర్మయోగం అసలు కర్మయోగము నిత్య కర్మం గొప్పది విశిష్యతే కానీ లోకంలో ఏమనుకుంటారు ఎంత పెద్ద పూర్తిస్తే అంత గొప్ప అనుకుంటారు తర్వాత మీకు గమనించడం లేదో మానవ స్వభావం ఎలా ఉంటుందంటే అంటే మానవ స్వభావాన్ని పరిశీలించే ప్రయత్నం తప్ప ఎవరిని నిందించే ప్రయత్నం కాదు ఇప్పుడు మానవులు ఎలా ఉంటారంటే ధనంతో దేవుణ్ణి కొనే ప్రయత్నం దేవుళ్ళు కూడా ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాకం కూడా ఉన్నాయి చిన్న సైజు టీవీ అయితే వెయ్యి రూపాయలకి వస్తుంది ఇంత పెద్ద సైజు టీవీ అయితే ఖరీదైన వస్తుంది మనం ఏం చేస్తాం పెద్ద సైజు టీవీ ఎక్కువ డబ్బిచ్చుకుంటాం అలాగే దేవుడి దగ్గర కూడా వెళ్ళినప్పుడు ఎక్కువ ఖరీదైనప్పుడు ఎక్కువ డబ్బిచ్చుకొని దేవుడిని ఆయుధంగా మనం నష్టం చేసుకుని తిరిగి దేవుని కూడా వీళ్ళు గొప్పగా వేసేసుకున్న వాళ్ళు ఎట్లా చేస్తుంది దేవుళ్ళు వేసేసుకున్నాం అది అహంకారం అవుతుంది దేవుడి దిగ్గినైనా కనీసం వినయము శరణాగతి మనము నేర్చుకోవాలి లోకంలో ఉన్నట్టుగానే దేవుడి దిగి దేవుణ్ణి కూడా మనం వసూలు చేసేసుకుని ఆయన్ని కూడా డబ్బుతో కొనే సిద్దామని ప్రయత్నం చేస్తే అది చాలా తక్కువ దాంట్లో అహంకారము స్పష్టంగా కనపడుతుంది ఒకప్పుడు లౌకికమైన అహంకారము ఉంటుంది ఇప్పుడు విచ్చినా ఉన్నాడనుకోండి ఒక రకమైన అహంకారము ఉంటాడు అధికారి మంచి పలర్ మినిస్టర్ ఎవరో ఉన్నాడు ఓ రకమైన అహంకారము ఉంటాడు కానీ ఆ అహంకారాలు లౌకిక అహంకారాల కంటే దేవుణ్ణి దబ్బుతో కొనేసే ప్రయత్నం చేసే ఈ అహంకారం సరే ఈ మతపరమైన అహంకారం ఇది ప్రమాదకరమైన అహంకారం స్పిరిచువల్ ఈగో స్పిరిచువల్ ఈగో మోర్ డేంజరస్ అండ్ సెక్యులర్ ఈగో కాబట్టి నేను కర్తను భోక్తను అనే అహంకారంతో కర్మలు చేయటం చాలా దోషక్ అంటే అయితే కర్మల్ని మానేసుకూర్చు అంటారా నో కర్మలు మానేయమని కాదు కార్యం కన్నా కరోపి కానీ కర్మ ఫల కృష్ణ త్యాగాన్ని చేసి మాత్రమే కర్మను చేయాల్సి ఉంటుంది అలా ఏదైతే చేస్తాడో వాడు విశిష్యతే వాడు చాలా కర్మలో ఐదు దోషాలు కర్మ దోషాలను ఐదు ఉంటాయి ఈ ఐదు ఏంటంటే ఒకటే నేను కర్తను అహంకారంతో కర్మ చేయను కానీ అహం అభిమానము అనే ఒక దోషం ఈ కర్మ యొక్క ఫలం నాకు కావాలి అనే అభిమానంతో కర్మఫల తృష్ణతో కర్మ చేయటం దాన్ని మమ అభిమానము అంటారు నాకు మమ షష్ఠి విడుద్ది ఫలవత్తులు షష్ఠి మమ ఫలం అది భోక్తృత్వాభిమానము లేక మమ అభిమానము అని రెండవ దోషం మూడవ దోషం రాఘమ అంటే ఈ కర్మ చేస్తే ఆ ఫలం లభిస్తుంది అది మనకి అవసరం ఆ ఫలం మీద ప్రీతితోటి దాని నుండి ఆసక్తితో చేస్తాం అవసరం అని కాదు ఆసక్తితో చేస్తాం రాగంలోనే దోషం నాలుగవది ద్వేషం ఎందుకంటే ఇక్కడ కోర్టు కేసు నెగడం కోసం వాళ్ళ మీకు పారాయణ చేసేదాన్ని అవతల వాడు ఓడిపోవాలి నేను నెక్కాలి అనే ద్వేషం కోసం పూజ అది నాలుగవ దోషం కర్మదోషం ఐదవ కర్మదోషం భయం భయంతో కర్మదోషం భయంతో అంటే ఏంటి ఉదాహరణకు మీరు వాయుదాయాన్ని పెరగడం కోసం కర్మ చేసిన ఉంది దాన్ని ఏమన్నా కానీ భయంతో చేసేదాన్ని అనాలి కదా సో మరణ భయంతో కర్మ చేసినంత అయిందని భయంతో కర్మ చేస్తుంది భయంతో కర్మ చేయకూడదు కర్మ చేయకూడదు మీరు కర్మ దోషం అయిపోతున్నారు కాబట్టి కర్తృ కర్తృత్వాభిమానము భోక్తృత్వాభిమానము రాగము వేషము భయము అనే ఐదు దోషాలు లేకుండా మీరు నిత్యకర్మ చేశారనుకోండి దాంట్లో ఆ నిత్య కర్మ కూడా కర్మఫలాసక్తి లేకుండా చేశారనుకోండి అంటే ఏమైపోయింది నిత్యకర్మకి మీకు భయంతో సంబంధం ఉండదు రాగద్వేషాలతో సంబంధం లేదు తర్వాత భోక్తృత్వం దాని గురించి ఉండదు కర్మఫలాన్ని మీరు విడిచిపెట్టేసారు కనుక ఇక కర్తృత్వం ఒక్కటి ఒకటి సొంత నిధులు ఉంటుంది మీరు భోక్తృత్వం లేకుండా కర్మ చేస్తే అంటే కర్మఫలతృష్ణ లేకుండా కర్మ చేస్తే మీ ఏంటండే కర్తృత్వం తనంతా తానే జారితాయి దానికోసం మీరేం ప్రయత్నం చేయనక్కలేదు కాబట్టి కర్మం ఉంటుంది తప్ప కర్తృత్వ భక్తృత్వాలు ఉండవు రాజద్వేషాలు ఉండవు భయం ఉండదు అదే జ్ఞానం అదే సన్యాసం స్వసన్యాసి చ యోగీ అదే యోగం అదే సన్యాసం అదే గొప్ప అని స్థితిస్తున్నాడు స్వసన్యాసి చోగి చేతి సన్యాసీ స్వసన్యాసి చన్యాసము అంటే చాలా మంది ఏమనుకుంటానంటే మండనం చేయించుకోవడం సన్యాసం అంటారు ముండనం చేయించుకోవడం అది ఇన్సిడెంటల్ కాషాయం వచ్చుకోవడం సన్యాసం అంటారు అది ఇన్సిడెంటలే ఇప్పుడు ఎలా ఉందంటే మన హాస్పిటల్ ఉన్నాయి డాక్టర్ అంటే ఎవరు తెల్లకోటు తొడుక్కుంటే డాక్టర్ అలా అలా ఉంటుంది తెల్లకోటు తొడుక్కుంటే డాక్టర్ అవుతాడాక్టర్లు తెల్లకోటు తొడుక్కుంటాడు అంతేగాని తెల్లకోటు తొడుక్కుంటే డాక్టర్ అయిపోదు ఇప్పుడు మాస్టర్ తెల్లకోటి డాక్టర్ గారు ఆ పైన అతను ఎవరితో ఇచ్చారు అనుకోండి వాడుకోవాలి అతను దాన్ని శుద్ధంగా ఉంటుంది ఇష్ట తీసుకుని తొడుక్కున్నాడు అనుకోండి డాక్టర్ మీరు భ్రమపడితే భ్రమపడచ్చు కానీ డాక్టర్ అలాగే ఉండనము కషాయము చేత సన్యాసి సన్యాసి అంటే సన్యాస పరిత్యాగ త్యాగం అసలు గీత యొక్క సారమే త్యాగం శ్రీరామకృష్ణ వారిని అడిగారు గీత యొక్క సారమే నేను అడిగాడు ఆయన అన్నీ సారంగా చెప్పినాను ఒక్క మాటలో చెప్పినాం అందుకోసం ఆయన అడిగాడు అడిగితే ఆయనన్నారు నువ్వు గీతను తిరగే కలిసారలేవు గీత గీత గీత గీత అని అంటే ఏమొస్తుంది తాగి అని ఈ గీతాక్రమంలో కూడా రాశారు చెబ్రహ్మేశ్వర తాగి అంటే త్యాగి త్యాగము గీతాశాస్త్రము యొక్క సారము కాబట్టి మీరు దేన్ని త్యాగం చేశారు అది సారమవుతుంది కానీ దేన్ని పట్టుకున్నారు అది శాస్త్రంగా అవుతుంది కాబట్టి ఇక్కడ సన్యాస పరిత్యాగ త్యాగము చేయుట ఇక్కడ పరిత్యాగం సన్యాసికి ఈ గృహస్థులండి గృహస్థులు పట్టుకోవడం సన్యాసం అంటున్నారు ఏంటి మీరు అంటే చూడు సన్యాసము అంటే త్యాగము ఉందా లేదా మీకు ఇక్కడ ఉంది ఎందుకండి కర్మఫలాన్ని పట్టుకోవడం మానేసాడా లేదా కర్మఫల త్యాగం చేశాడు కాబట్టి సన్యాస లక్షణం వచ్చిందా లేదా ఉంది అంటే అందుకోసం సన్యాసి యోగీ యోగశ్చత్త సమాధానము స్థితి మీరు ఈ కర్మయోగము లేకపోతే నిష్కామ కర్మయోగము దీని యొక్క ఇంకొక చిన్న రహస్యం కూడా మీరు పట్టిస్తుంటే అక్కడికి మొత్తం టాపిక్ అంతా తెలుసుకున్నారు అదేంటంటే మీరు కర్మ ఫలాపేక్షతో కంగలు చేసేప్పుడు మనస్సులో చాలా తీవ్రమైన అలజడి ఆందోళన భయము రాగము ద్వేషము అన్నీ ఉంటాయి అటువంటి మనస్సు అంటే ఏ మనస్సు అయితే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన ఆయనకి వీషాకి వీషా దృష్టాంతం చెప్తున్నాను ఏదో దృష్టాంతం చెప్పాలి కదా సో వీషాకి అపాయింట్మెంట్ ఇచ్చారు మద్రాసులో లేదా ఐదో తారీఖు మీరు వీషా ఇంటర్వ్యూ చూపు నేను అపాయింట్మెంట్ ఇచ్చారు ఇసుక ఆయన విశాఖపట్నం హైదరాబాద్ వచ్చారు అదేవిధ మద్రాసు వెళ్ళాల్సిన హైదరాబాద్ వచ్చే అంటే ఈ ఈ హైదరాబాదులో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి వెళ్తే వస్తుంది హలో <experiences>